పాతదే కథ రచయిత రాజశాస్త్రి అనగా అనగా ఒక భూకామందు ఆ కామందుకు ఏడుగురు వ్యాపార కొడుకులు ఏడుగురు కొడుకులు కలిసి ఓసారి లాభాల బయటకు వెళ్ళారు వెళ్ళి ఏడుగురు ఎండు కూలీలను పట్టి తెచ్చారు తెచ్చాక వాళ్ళని ఎండలో బండరాళ్ళు తవ్వమన్నారు ఆరుగురు కూలీలు కిక్కులు మనకుండా చేశారు ఒకరు మాత్రం ఎండబాధ రాళ్ళ బరువు భరించలేక దూరంగా పోయి ఓ ఎండుగట్టి ఏడుస్తూ కూర్చున్నాడు ఏడ్చే కూలిని చూసి ఏడుగురు వ్యాపార కొడుకులు నిర్ఘాంతిపోయారు ఆ తర్వాత ఉగ్రకోపులయ్యారు ఎవరా కూలి కూలి నేడ్నా కూర్చుంటావు ఏడుపా ఏడుస్తావ్ అని ఒళ్ళరిగిన కోపంతో కేకలు వేశారు వ్యాపార కొడుకులు అందుకే ఏడో కూలి ఏడో చెప్పాయి శ్వాస వచ్చి అప్పుడు ఏం జరిగిందో తెలియక ఆ ఏడుగురు వ్యాపార కొడుకులు ఎక్కడికి వెళ్లకుండా అక్కడికే తన మేనేజర్ని పిలిపించి అడిగారట మేనేజర్ చాలాసేపు ఆలోచించి ఆలోచించి తన సెక్రటరీని పిలిపించట సెక్రటరీ అర్జెంటుగా వెళ్ళి లేబర్ ఆఫీసర్ని దగ్గరండి తీసుకువచ్చాట లేబర్ ఆఫీసర్ లేట్గా వెళ్ళి కంపెనీ డాక్టర్కి ఫోన్ చేసేట డాక్టర్ డిస్పెన్సరీ ఫోన్ చచ్చిపోయిందట ఇంటి ఫోన్ బతికే ఉందట కానీ వారికి కబురు వెళ్లేసరికి చాలాసేపు అయిందట కబుర్ అందిన తర్వాత డాక్టర్ గారు వచ్చి చూసి ఆ ఏడో కూలీకి నూరేళ్ళు నిండుకున్నాయని చెప్పేసి వెంటనే బిల్లు రాసిచ్చి డబ్బు పుచ్చుకొని బతికున్న కూలీలు అక్కడికి వచ్చి మా ఎందుకు చచ్చేయడు అని అడిగారు కరంకాయలు చచ్చేయడం ఏడుగురు వ్యాపార కొడుకులు ఏక జవాబు చెప్పాట ఆ తర్వాత వాళ్ళు కంపెనీ మీటింగ్ పెట్టి నిజమైన కారణం ఏమిటయ్యా అని తాను కంపెనీ డాక్టర్ హర్ష్యంగా అడిగారట నిజం తెలుసుకోవడం మంచిది కాదు అన్నట్ట డాక్టర్ ఆరుగురు కూలీలు కూడా అలానే తెస్తే మరి మాకు వస్తాయి అని ఏడుగురు కొడుకులు వెక్కి వెక్కిడ్చారట జబ్బుల మీద వలిసిన డొరడాక్టరు ఆ ఎండు కూలీలు తిండి లేక తెచ్చాడు అని అప్పుడు అసలు నిజం చెప్పేట కూలీలంతా తావకుండా బతకాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించారట ఏడుగురు వ్యాపార కొడుకులను తిండి పెట్టండి అని సలహా చెప్పి బిల్లు రాసి ఇచ్చి ఫీజు పుచ్చుకుని వెళ్ళిపోయేట బిల్లుల మీద బలిసి అప్పుడు ఏడుగురు వ్యాపార కొడుకులు ఏక కంపెనీ గుర్తివి ఏం చేయాలి అని చర్చించుకున్నట్టలీలకి తిండి పెడుతున్నాం కదా అన్న పెద్దవాడు వాడు తిండి అడిగేట కొడుకు పచ్చివి ఎంతో మంచివి మంచినీళ్ళు అన్నాడు మేనేజింగ్ పెద్ద కొడుకు అయితే వారికి అవి చాలావన్నమాట అన్నాడు రెండవ కొడుకు మరేం చేయాలి అని అమాయకంగా అడిగేట మూడవ కొడుకు మంచినీళ్ళతో పాటు కొంచెం పచ్చమన్ను ఇస్తేనో అని ఓ సూచించేసేట నాలుగో కొడుకు అది ఇస్తే మన లాభాలకు పెద్ద దెబ్బ అన్నట్ట పెద్ద కొడుకు ఎంత దెబ్బ అని అడిగాడు ఐదో కొడుకు మనకిప్పుడు నూటికి రెండు వందలే లాభం పచ్చమన్ను కూడా వేశామంటే ఓ పావల మేరకు దెబ్బ అన్నీ తెలిసిన అన్నగారు ఆ మాట అంటే పావలా దెబ్బ మాట వినగానే పాప ఆఖరి కొడుకు మురిచిపోయేట డాక్టర్ వచ్చి డబ్బులు బిల్లు రాసిచ్చి డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయాక అంటే ఆఖరి కొడుకు ముర్చులోంచి మీటింగ్ మళ్ళీ జరిగిందట ఎండు కూలీలకు పచ్చమందు పెట్టకూడదని కంపెనీ వారు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు దాంతో ఆరుగురు కూలీలు హరిమన్ అంట ఏడుగురు కొడుకులు కూలివేటకు వెళ్ళి మరో ఏడుగురు కూలీలు బట్టి తెచ్చారట వాళ్ళు కూడా తెచ్చారట ఇలా ఐదు ఆరు సార్లు జరిగేసరికి నూటికి రెండు వందల లాభం బదులు నూటికి నూట లాభం తేలిందిట అంతే లాభం అని తెలిసేసరికి ఏడుగురు వ్యాపార కొడుకులు కూడా గుండెలు ఆగిపోయి చచ్చి మళ్ళీ వెంటనే బతికారట బతికి అబ్బా అబ్బా అని గుండెలు బాదుకుంటూ భూకామం అయిన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద అప్పుడు భూకామందయిన తండ్రి అన్ని విషయాలు తెలుసుకుని చిరునవ్వు నవ్వి నాయనలారా నా చిన్ని పొన్ని కొడుకుల్లారా మనం బతకాలంటే కూలీలు చావకూడదు వారు కూడా బతకాలి కానీ మనం బాగుపడాలంటే వారు చావాలి అని గంభీరంగా ఉపన్యసించి ఊరుకున్నట్ట తండ్రి వివరంగా విపులంగా విశదీకరింపు అని బతిమాలకున్నట్ట బుద్ధిమంతులైన ఏడుగురు కొడుకులను అప్పుడు ఆ భూకామందుల ఓనా చిట్టి పుట్టి పిల్లలారా మేలుగు బంగారు మనం బాగుపడాలంటే కూలి చావను చావకూడదు బతకను బతకకూడదు వారు చస్తే మనకి ఎట్టి లాభం సంపాదించే అవకాశం ఉన్న ఉండదు కనుక కొనగోపిరితో ఉంచవలడం నూరు రూకుల లాభములకు ఒక రోగ ఖర్చు మన సొమ్మ పోయినది అందుచేత నేటి నుండి వారికి మీరు మనిషికి ఇంత ఎండుగడ్డి ఇంత ఉప్పు బద్ద కలిపిన మంచినీరు అని నిర్ణయించి ఇచ్చి వారు చావకుండా చూసుకునండి కానీ ఒక్క మాట ఎప్పుడైనా తప్పనప్పుడు మనకొంత గడ్డి వేస్తే వేయండి కానీ వారికి ఓనమాలు మాత్రం చెప్పించకండి ఆదిశంకరుడు ఏమి చెప్పినావు జ్ఞాన మార్గమే అసలు మార్గమని అనలేదా అతడు అందుచేత కూలీ జనుల జ్ఞాన మార్గం అనేది బంద్ చేయుడి సెక్స్ సినిమాలు చూపించండి సురాపానము చేయించండి మరొక రెండు గడ్డి పరకలు పడవేయండి కానీ జ్ఞానదీపాలు వారు వెలిగించుకోకుండా మాత్రం మీరు బహుపరాగ్గా ఉండండి అని విశదీకరించారు ఆ ఉపదేశం పొంది బాగుపడ్డారు వ్యాపారోప కొడుకులు అప్పటి నుండి కూలీలందరికీ రెండేసి పరకల చొప్పున రెండు గడ్డి మూడేసి చుక్కల చొప్పున ఉప్పు సప్లై కాదు అప్పుడు వ్యాపారపు చోరపుత్రులంతా చేరి ఏమన్నారు అంటే ఇదే సోషలిజము అన్నారు అప్పుడు చోర నాయకులు కొందరు కార్మిక నాయకులుగా మారి అవును ఇదే సోషలిజము అని అరిచి చెప్పి వారు కూడా కంపెనీ డాక్టర్ల డబ్బు పుచ్చుకుని ఇళ్లకు వెళ్ళారు అయితే అందుకు బిల్లు మాత్రం ఉండవుట ఇది కథ ఇది ఇంకా కంచికి మాత్రం వెళ్ళలేదు ఎందు అంటే ఎండు ఎండలోనే ఉన్నారు భూకామందుల వ్యాపార కొడుకులు లాభాల వేటలో ఇంకా ఈ లోకంలోనే మనపీకల ఉన్నారు ఆంధ్రజ్యోతి వారపత్రిక ఐదు జనవరి పంతొమ్మిది